కలెక్టివ్గో ఉంటారు అలాంటి కలెక్టివ్గో హిరణ్య గర్భూనికి ఉండే ఈగో ఒకటి ఉంటుంది సృష్టికర్త యొక్క ఈగో బ్రహ్మగారికి ఈగో ఉండాలి కదా నేను ఇప్పుడు సృష్టి చేస్తాను అని అనుకోవాలంటే ఈగో ఒకటి ఉండాలి కదండి దాన్ని కలెక్టివ్గో అంటారు అహంకారము ఇప్పుడు మహత్తత్వం ప్రధానం నుంచి పుడుతుంది మహత్తత్వం నుంచి అహంకారం పుడుతుంది అహంకారం నుంచి పంచభూతాలు సూక్ష్మభూతాలు పుడతాయి పంచ సూక్ష్మభూతాల నుంచి పంచస్థూల భూతాలు పుడతాయి ఏమండ ఇప్పుడు ఈ లిస్టులో మీరు చూసుకోండి మహత్తత్వము అహంకారము పంచ సూక్ష్మభూతములు ఇవి దే ఆర్ బోత్ ప్రకృతి అండ్ వికృతి ఎందుకంటే అవి ఇంకో దాని నుంచి పుడుతున్నాయి అవి ఇంకొకద వాటికి జన్మనిస్తున్నాయి కావండి బోత్ ప్రకృతి అండ్ వికృతి ఇక పంచభూతాల నుంచి తయారైనటువంటి భౌతిక పదార్థాలు కూడా అవి కేవలము వికృతి తప్ప వాటి ఎందు ప్రకృతి లక్షణం ఏమీ ఉండదు కాబట్టి మీకు ఎన్ని రక కేటగిరీలు దొరికాయి ప్రకృతి ప్రకృతి అండ్ వికృతి అండ్ వికృతి త్రీ కేటగిరీస్ వస్తాయి ఈ మూడింటికి సాక్షిగా ఉండే చైతన్యం ఒకటి ఉంటుంది విచ్ ఇస్ నేదర్ ప్రకృతి నార్ వికృతి తెలిసిందండి ఆ కేటగిరైజేషను ఇవన్నీ కలిపితే ఇరవై ఐదు వస్తాయి ఇప్పుడు చెప్తాను చూడండి ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు సూక్ష్మభూతములు ఐదు సూక్ష్మభూతములు తర్వాత ఒక మనస్సు ఇవన్నీ కలిపి పదహారు కదండీ పంచభూతములు అహంకారము మహత్తత్వం ఇవి ఏడు మాయా లేక ప్రకృతి ప్రధానము ఒకటి ఇవి మళ్ళీ చెప్తున్నాను మాయా లేక ప్రధానము దట్ ఈస్ ప్రకృతి ఓన్లీ ప్రకృతి తర్వాత మహత్తత్వము అహంకారము పంచ సూక్ష్మభూతములు ఇవి బోత్ ప్రకృతి అండ్ వికృతి అవి ఒకదాని నుంచి పుడతాయి మరొక దారిని జన్మనిస్తాయి ఏడు ఒకటి ఏడు ఎనిమిది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ స్థూల భూతములు ఒక మనస్సు పదహారు ఇవి కేవల వికృతి పదహారు ఎనిమిది ఇరవై నాలుగు దెన్ సాక్షి ఆత్మ అంటే జీవహ పురుష అంటారు వాళ్ళు ఆత్మ నానాత్వాన్ని అంగీకరిస్తారు ఎవడాత్మ వాడిది వేరు వేరని వాడు సాక్షిగా ఉంటాడు నా ప్రకృతి నా వికృతి నేదరు ప్రకృతి నాడు వికృతి వాడు ట్వంటీ జీవుడికి ట్వంటీ ఫిఫ్త్ పేరు పంచవమిషే ఇవి తత్వములు అని చెప్తారు సాంఖ్యము తెలిసిందండి ఈ వర్ణన ఇది ఈ సిద్ధాంతం అంగీకారం కాదు ఎందుకంటే నువ్వు ఇరవై నాలుగు ఇరవై ఐదు తత్వములు అన్నావు కదా ఈ ఇరవై ఐదు తత్వాల్లో ఇరవై నాలుగు ఒక రకంగా ఉన్నాయి ఇరవై ఐదు ఇంకో రకంగా ఉన్నాయి ఇరవై ప్రకృతి ప్రకృతి వికృతి వికృతి అనే ఒక కేటగిరీలో పడ్డాయి అవన్నీ కలప ఒక మూటకట్టే బాగా ఉన్నాయి వీటికి సాక్షిగా ఉండే చేతన ఆత్మ నా ప్రకృతి నా వికృతి నేదర్ ప్రకృతి నారు వికృతి ప్రకృతి వికృతి ఆర్ రిలేటెడ్ కారణా కార్య ఆర్ రిలేటెడ్ రిలేటెడ్ ఇరవై నాలుగు కలప మూటకట్టు ఎగ్రీడ్ వాటితో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ఉండేటువంటి ఈ ఆత్మ చైతన్యం ఏది కలదో అది ప్రకృతి కాదు వికృతి కాదు అని నువ్వే ఒప్పుకుంటూ వాటితో కలిపి లెక్కేస్తావేంటి అలా లెక్కవేయకూడదు తప్పదు సంఖ్య లెక్క పెట్టేప్పుడు అదే జాతికి సంబంధించిన దానిలో కలిపి లెక్క పెట్టాలి కానీ లేక భోజనానికి ఎంతమంది వస్తారా అంటే ఇక్కడ ముప్పై మంది ఉన్నారంటే ఇక్కడ ముఫై మంది ఉన్నారా లేకపోతే భోజనానికి ముప్పై మంది వస్తారా ఏమో అధినాగు లేదు ఇక్కడ ముప్పై మనో దాట్ దీవేట్ అక్కడ ముప్పై మంది ఉండే ఒకప్పుడు మంది భోజనానికి రావచ్చు అక్కడ ముప్పై మంది ఉండే ఒకప్పుడు మంది భోజనానికి రావచ్చు భోజనానికి ఎంతమంది వస్తారా నేను అడుగుతూ ఉంటే ఇక్కడ ముఫై మంది ఉంటారు చెప్తే ఎక్కడ కుదుర్తుంది సో ఆరకంగా తత్వాలు ఎమ్మిదా అని అడిగితే ఇరవై ఐదు అంటాడు మొత్తం అయినవి కానివి అన్నీ కలపక కలిపి కట్టకటి సో ఆ రకమైన కౌంట్ ఇట్ ఈస్ నాట్ టెనబుల్ తర్వాత పురుషుడు అదే ఈ పరమాత్మ అదే చైతన్యము ఇది దేశభేద తర్వాత చైతన్ ఆత్మ ఆత్మలు మెనీ అంటాడు ఆత్మలు మెనీ అని వీడి ఈ సాంఖ్య సిద్ధాంతం ఆత్మ మెనీ ఎలా అవుతుంది ఎందుకంటే మెనీ చూడండి ఇది మీరు గమనించదగ్గ పాయింట్ మరి వేదాంత విద్యార్థులు అంటే మరి ఇలాంటి సూక్ష్మమైన విషయాలు కూడా పట్టుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు మీరు చెప్పింది తెలిసి ఉంటే కాదు సింపులే ఇప్పుడు అద్వైతము అంటాం అద్వైతమే సిద్ధాంతం అని ఎందుకంటా అంటే ద్వైతము సత్యము కాదు కనుక ఆ పేరు కూడా నెగిటివ్ నేమేటి ద్వైతము కానిది అనే తత్వం ఏమిటి ద్వైతము కానిది అని అన్నారు కానీ దే డిడ్ నాట్ సే ఇట్ ఈస్ ఏకత్వము అని చెప్పలేదు ఏక సిద్ధాంతము అనలేదు మోనిజం అనలేదు ఇంగ్లీష్లో మోనిజం అని ట్రాన్స్లేట్ చేస్తారు తెలుగులోంచి సంస్కృతం నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో నుంచి మళ్ళీ వెనక్కి వస్తే యూ డోంట్ గెట్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్ ఇది ఎలా ఉంది అద్వైత ట్రాన్స్లేట్టు ఇంగ్లీష్ మోనిజం ట్రాన్స్లేట్ బ్యాక్ ఏ వస్తుంది మీకు ఏకత్వం అని వస్తుంది అంటే ఏం ట్రాన్స్లేషన్ ఉంటుంది అది ఒక ఫిలాసఫర్ ఏదో చెప్పాడు ఏమని చెప్పాడు అంటే దిస్ పీపుల్ దిస్ స్టూడెంట్స్ దే ఆర్ వీక్ ఇన్ ఫ్లాష్ బట్ గుడ్ ఇన్ స్పిరిట్ అని చెప్పాడు ఆ విద్యార్థుల గురించి వాళ్ళు నీరసంగా ఉన్నారు విద్యార్థులు తిండి తిప్పలేకుండా నీరసంగా ఉంటే దే ఆర్ వీక్ ఇన్ ఫ్లాష్ But uh, strong in spirit, good in spirit. What did he say? Vijayartalu purin chai. Chippe dhanarashiyamilu haashu loka ala vajin chai. Diva akhiyan. Alu vajin chai edo chai, rashiyamilu chippe edo chippe. Chippe, a rashiyamilu anu vajin chine. Nani kum valli ingilish ala vajin chise. Appu da yem chinna ante. The meat is rotten, but the spirit is good. Ano chinna. అంటే పోజరల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ వడ్డించిన ఆ మీట్ చాలా అధ్వానంగా ఉంది కానీ లెక్కర్స్ మాత్రం బాగున్నాయి అని ట్రాన్స్లేషన్ వచ్చింది ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చేప్పటికీ మళ్ళా తయారైంది అని ఐ హోప్ యూ హ్యాట్ ది పాయింట్ కాబట్టి అద్వైతము అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ నేమ్ ఈవెన్ నామ్చర్ ఈజ్ నాట్ సమ్ పాజిటివ్ నాన్ ఇట్స్ ఎ నెగిటివ్ నాన్ అంటే ఏమిటి నువ్వు ద్వైతం అనే ఏదైనా నువ్వు నార్మల్గా అనుకుంటున్నావో తత్వం దాన్ని డిమాలిష్ చేసి వీలు పెడతాం ఏది మిగులుతుందో అదే తత్వం అంతేగాని ఆ తత్వానికి ఒక పేరు పెట్టాం అదే అద్వైతం అంటే ఏమంటే ఇప్పుడు ఎలా డిమాలిష్ చేస్తారు మీరు ద్వైతాన్ని ఎలా డిమాలిష్ చేస్తారు అంటే చూడు ద్వైతం అనేది ఎలా సిద్ధిస్తుంది ద్వైతం అంటే ఫ్లోరాల్ మెనీ ఈ మెనీ అనేది ఎలా సిద్ధిస్తుంది దేశాన్ని బట్టి సిద్ధిస్తుంది కాలాన్ని బట్టి సిద్ధిస్తుంది మెనీ కావాలంటే డివిజన్ ఉండాలి డివిజన్ ఉండాలి అంటే ఏదో స్పేస్ వైజ్ డివిజన్ అయినా ఉండాలి లేదా టైం వైజ్ డివిజన్ అయినా ఉండాలి అశోకుడు వేరు నేను వేరు ఎందుకని అశోకుడు ఎప్పుడో జన్మించాడు ఎప్పుడో బతికాడు నేను ఇప్పుడు బతుకుతున్నాను ఆయన బతికినప్పుడు నేను బతకలేదు నేను బతికినప్పుడు ఆయన బతకట్లేదు కాబట్టి వీఆర్ డిఫరల్ట్ అది టైం వైజ్ డివిజన్ స్పేస్ వైజ్ డివిజన్ ఏమిటి మీరు వేరు నేను వేరు ఎందుకని బికాజ్ యూ ఆక్యుపై సమ్ స్పేస్ i occupy a different space zeroth law of thermodynamics untatte they two objects cannot occupy the same space at the same time the zeroth law zeroth law one first law second law third law unnai kabatti this zeroth law other four laws this zeroth law this zeroth law prakaramga meeku divisions anne establish hota each object is different from the other object why it is different because they occupy డిఫరెంట్ స్పేసెస్ అంటే సేమ్ టైం దే కెనాట్ ఆక్యుపై ద సేమ్ స్పేస్ అంటే సేమ్ టైం దట్స్ వై దే ఆర్ డిఫరెంట్ ఇది ఇది డిఫరెంట్ ఫర్ దట్ బేస్డ్ ఆన్ జీరో తల్ ఆఫ్ ధర్మోడైనమిక్స్ ఇవి భేదహేతువులు ఈ భేదహేతువులు లేవు అని నేను ప్రూవ్ చేస్తా అదే అద్వైతం ఆత్మస్వరూపమునందు దేశము లేదు ఆత్మస్వరూపం దేశానికి అతీతమైనది ఆత్మస్వరూపంలో కాలము లేదు కాలము కల్పితము దేశము కల్పితము నిత్య కాబట్టి ఆత్మస్వరూపం కాలానికి అతీతమైనది కాబట్టి ఆత్మస్వరూపంలో దేశం లేదు కాలం లేదు కాబట్టి భేదహేతువులు లేవు ఆత్మస్వరూపంలో కాబట్టి ఆత్మస్వరూపంలో డివిజన్ ఉండడానికి వీరలేదు ఆత్మ ఒక్కటే అంటే కాబట్టి సాంఖ్యుల యొక్క సిద్ధాంతము ఆత్మ నానాన్ని చెప్పే సిద్ధాంతము తప్పు ఒక పురుషుడు ఇంకొక పురుషుడు ఈ పంచవింశతికే ఆ సిద్ధాంతం తప్పు అని నేను దాన్ని ఖండిస్తున్నాను ఖండిస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేము అందు గురించి ఒక పురుషుడు ఇంకొక పురుషుడు పురుష నానాన్ని చెప్తారు పురుషులు అనేకము ఈ అనేకం ఎందుకైంది ఒక పురుషుడికి ఇంకొక పురుషుడికి బేస్ వాట్ యూ ఎస్టాబ్లిష్డ్ దెడివిషన్ డిఫరెన్స్ ఏ బేసిస్ మీద చేస్తావు అంటే దాన్నేముందండి వీడు ఫలానా దారిఖుని పుట్టాడు వాడు ఇంకో దారిఖుని పుట్టాడు కాబట్టి వీళ్ళు వేరు అరే కమాన్ బెస్ట్ ఆన్ జన్మ యూఆర్ ఎస్టాబ్లిషింగ్ డివిజన్ ది ఫ్యాక్ట్ ఈజ్ పురుషుడికి జన్మ లేదు పురుషుడు అనాది వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే పురుషుడు అన్నది ఎందుకంటే మన సిద్ధాంతం చూడండి మన సిద్ధాంతం చెప్పండి మీరు మీరు గీత గీతలో ఆత్మ పరబ్రహ్మ అవన్నీ పక్కన పెట్టి మన సిద్ధాంతంలో జీవుడు పూర్వజన్మల నుంచి ఈ జన్మలోకి వచ్చాడా లేకపోతే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చాడా మరి ఇంక జన్మ గురించి మాట్లాడతారు మీరు why do you talk of birth again there there cannot be birth if you say poorjanlo chesukunnatondi purva punya papalani vatti janam ochindani antunte there is no birth or not its continuation abroad america nunchi oh delhi nunchi oor transfer ichchadandi ikkada ee oorlo diggaane adi birthday keni vastara cannot there is no birth but why do you accept birth వెల్ యూ టాక్ ఆఫ్ బర్త్ ఆత్మ దాకా రాకండి మీరు ఈ సందర్భంలోనే చూడండి ఆత్మ సరే ఎక్కడో చాలా పై మాట ఆత్మ పరమాత్మ చాలా పై మాట మీరున్న వ్యవహార లెవెల్లోనే బర్త్ ఈస్ ఏ కాన్సెప్షన్ ఉచ్ యూ మే లైక్ టు యాక్సెప్ట్ దట్ ఈస్ ఓకే బట్ ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ ద ట్రూత్ ఇట్ ఈస్ నో తర్వాత ఇంకొంచెం డౌన్ లెవెల్కి రండి పూర్వజన్మ ఈ జన్మ అంత దాకా వెళ్ళద్దు వీడు ఉన్నాడు ఈ శిశువు ఉన్నాడు వీడు ఎప్పుడు పుట్టాడు అంటారు వీడు ఎప్పుడు పుట్టాడు ప్రసవమైన క్షణంలో పుట్టాడా ప్రసవం టేక్స్ అాఫ్ ఎన్ అవర్ ఎప్పుడు పుట్టినట్టు ఈ హాఫ్ అన్ అవర్లో మూల మూడో పాదం నుంచి నాలుగో పాదంలోకి జంప్ అయింది అనుకోండి ఇప్పుడు వీడు ఆ పాదం వాడా ఈ పాదం వాడా తర్వాత ప్రసవమైనప్పుడు పుట్టేటది మీకే చెప్పారు వాడు జీవించి ఉన్నాడు అప్పుడు ప్రసవానికి ముందు కూడా జీవతం పుట్టడం అంటే అర్థం ఏమిటి వృసవానికి ముందు ఉన్నాడు అంటారా లేదంటారా కానీ కనపడలేదా కనపడలేదు ఇప్పుడు కనపడుతున్నాడు అంతేకాని దాంట్లో పుట్టడం ఏముంది అయితే ఆమె గర్భిణీ అయిన క్షణం నుంచి క్షణాన్ని కుట్టేయడని మీరు లెక్క అప్పుడు కుట్టేయడానికి కూడా వీలు ఎందుకంటే అంతకుముందు తండ్రి రక్తంలో వీడు కణం రూపంగా ఉన్నాడు కాబట్టి పుట్టుకని మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి వీలేదు ఆ పుట్టుక బేసిస్ మీద నువ్వు నువ్వు భేదాన్ని చెప్తావు ఒక పురుషుడు వేరు ఇంకొక పురుషుడు వేరు పోల్నండి పుట్టుక బేసిస్ మీద చెప్పాం దేహం బేసిస్ మీద చెప్తాం దేహం ఏమంటే దేహం బేసిస్ మీద ఎలా చెప్తారండి దేహములు భిన్నములు ఓకే దేహములు భిన్నములు కాబట్టి ఆత్మలు భిన్నములు అని చెప్తారు శంకరులు నాకు ఆ వాక్యాలు గుర్తులేవు ముక్కు మీద వేరు వేసుకుంటారు లేదా నువ్వు సాంఖ్యుడు పెద్ద తర్కి కుడవు తాస్త్రంలో ఈ లాజిక్లో నిన్ను మించిన వాళ్ళు లేడని చెప్పేసి ప్రసిద్ధి నువ్వేమంటున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా దేహములు భిన్నములు గనుక ఆత్మభిన్నమా అది అదేవి లాజిక్ రా దేహములు భిన్నము గనుక దేహములు భిన్నము ఆత్మభిన్నం ఎందుకు అవుతుందండి ఇప్పుడు మీద కొడితే పళ్ళు రాలేనేదో సాగుతో ఒకటి వద్దీ ఆ రకంగా దేహాలు భిన్నమైతే ఆత్మభిన్నం ఎందుకు అవుతుందండి దేహాలు భిన్నమైతే దేహాలు భిన్నం అవుతాయి కాబట్టి దేహాన్ని బట్టి ఇంకొకటి సుఖ దుఃఖాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆత్మలు భిన్నము అని వాళ్ళ సిద్ధాంతం అన్ని ఆత్మలు ఒకటే అయితే మరి అందరికీ సుఖ దుఃఖాలు వేరువేరుగా ఉన్నాయి సుఖ దుఃఖాలు ఎవరికి దేవరికి సుఖం అంటే ఏమిటి మైండ్ ఒక మెంటల్ స్టేట్ దుఃఖము దేనికి మైండ్కి సుఖ దుఃఖాలు మైండ్కి సంబంధిస్తాయి లోకస్ ఆఫ్ సుఖ దుఃఖ మైండ్ కాబట్టి మైండ్స్ ఆర్ మెనీ ఆత్మలు మెనీ అనేది ఎందుకంటావు నువ్వు మైండ్స్ ఆర్ మెనీ బాడీస్ ఆర్ మెనీ డేట్స్ ఆఫ్ బర్త్స్ ఆర్ మెనీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ ఆల్సో బికాజ్ వన్ ఈజ్ మెనీ వన్ కేటగిరీ ఈజ్ మెనీ ది అదర్ ఈజ్ మెనీ ఆ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్ అని ప్రోత్సహించుతారు ఆ లాజిక్ అంగ అంగీకారం కాదు తర్వాత ప్రకృతి మారి పరిణామాన్ని చెంది నీకేమో ఇంకొకటి పుట్టిందన్నావు ఏది పరిణామం చెందుతుందో అది అనిత్యము పరిణామం మారేది అనిత్యం మారకుండా ఉండేది నిత్యం కానీ మారీది అనిత్యం అనిత్యమైన ప్రకృతిని ఒక కేటగిరీ దాని నుంచి పుట్టింది మరో కేటగిరీ ఏమిటి లెక్కంతను కాబట్టి ఈ సిద్ధాంతం అంతా కూడా తప్పు కోటి పార సాంఖ్య సిద్ధాంతం సాంఖ్య సిద్ధాంతాన్ని కొట్టేయటం అన్నది రిజెక్ట్ చేయటం అన్నది ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఈ అయినా ఇప్పుడు మళ్ళీ సందర్భం వచ్చింది కనుక ఇంతకుముందు చేసింది అయినా ఇంకొక పద్ధతిలో నేను కొంచెం దారి మార్చి ఇంకోసారి సాంఖ్య నిరాకరణాన్ని చేసినాము షడ్ నిమిష ఇది చాపదే వాడు ఇరవై ఐదు అంటే వీడు ఇంకొకటి ఇరవై ఆరు మహర్షి మహేష్ యోగి ఉండేవారు ఆయన యోగ సిద్ధాంతం ఓ ఆశ్రమాలని ఇవన్నీ ఇవన్నీ కట్టారు ఆయన కట్టే ఓ ఇంకా మళ్ళీ హాల్లో నుంచి వెనక్కి రాలేదు ఫర్ సమ్ రీజన్ రేజ్ మహాత్మా ఆయన ఆయన దగ్గర శిష్యులుగా పనిచేస్తుండేవాడు ఓసారి నాకు ఆహ్వానం వచ్చింది మీరు మాకు శిష్యులుగా రండి అని నేను వెళ్దాం అనుకున్నా కూడా ఏమిటో మరి ఈశ్వరుని యొక్క సంకల్పం అలా ఉంది నేను అటు వెళ్లకుండా ఇంకోవైపు వెళ్ళాను మొత్తానికి వెళ్ళడమే ఖాయమైంది అటు వెళ్ళాలని ఇంకోవైపు వెళ్ళా వాటెవర్ సో ఆయన దగ్గర శిష్యులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు మేము మహేష్ యోగి శిష్యులము ఈ యొక్క ధర్మాన్ని చెప్తున్నాము అని చెప్పొచ్చు కదా అలా చెప్పరు చెప్పలేదు వాళ్ళు అందరూ కొంతమంది అలాగే చెప్పారు చాలామంది అలాగే చెప్పారు కొంతమంది ఏం చేశారు ఆయన దగ్గర నేర్చుకొచ్చి ఆ నేర్చుకున్న మొక్క తీసుకుని దాన్ని హైలైట్ చేసి వేరే ఇంకొకటి స్టార్ట్ చేశారు ఎస్ఎస్ వై ఆయన స్టార్ట్ చేశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇంకొక ఆయన స్టార్ట్ చేస్తారు తర్వాత ఇతను దీపక్ మెహతా దీపక్ మెహతానా చోప్రా దీపక్ చోప్రా అతను మహేష్ గారి ఆయన దగ్గర నేర్చుకున్నాడు బాగా అతను మంచిగా చదువుకున్నాడు అంటే హీ టీచర్స్ వెళ్ళా ఆల్సో కానీ ఆయన స్కీమ్ ఒకటి వేరే దానికి ఏదో పేరుంది స్పెషల్ నేమ్ అది ఉంది ఆయనది అదో ఫౌండేషన్ సమ్ విత్ సమ్ స్పెషల్ నేమ్ హీ ఆల్సో టెక్నాలజీస్ మహిష్ యోగ్యకేషన్ అంది బట్ హీ ప్రెసెంట్స్ హీజ్ ఓన్ థీసెస్ అలాగా అక్కడ ఉన్న దాంట్లోంచి ఓ భాగం తీసుకుని దానికి ఏదో కొద్దిగా ఇవే యాడ్ చేసి ఇంకొకటి అని ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఇది ఆధునిక కాలంలో మనం చాలా చూస్తున్నాము ఇలాంటివి పూర్వకాలంలో కూడా ఉండివి అది నేను చెప్పొచ్చు ఇది ఎలాగంటే పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కోచ్చు వాటి మీద ఏవో ఈ క్రీములు ఇలాంటివి ఉంటాయి కదండీ ఆ క్రీము లాంటిది ఒకటి పెట్టి ఓ చిన్న గోటికి ఇలాంటివి పెట్టి ఇది స్వీట్ అవలె కొత్తగా అవగాహన రాను ఇచ్చారు అనుకోండి అదో పద్ధతి సో ఆ రకంగా సాంఖ్యులు ఇరవై ఐదు అంటే వాళ్ళ మొత్తం అంతా స్ట్రక్చర్ అంతా అలాగట్టు పెట్టి దాన్ని ఎత్తిమీద ఓ క్రీమ్ తోటిలాగా ఏదో ఒకటి పెట్టి ఓ గోటికి పెట్టి ఇది అప్పజెప్పినట్టుగా ఇంకొక తత్వాన్ని యాడ్ చేసి ఇంకొక కొత్త సిద్ధాంతాన్ని పెట్టారు యోగులు షడ్ నిమిషక ఇది చాపరే ఇంకొకటి యాడ్ చేశారు ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు లాగే తీసేసుకుని యాడ్ చేశారు and they improve they brought an improvement upon it. even maheshwara's disciple some people better than what i said even better bringing beauty and improving sri sri ravishankara's philosophy and the world following he speaks a lot of uh, wonderful things that's why people are following uh, we cannot say uh, he is not thinking anything because people are following some some glorious things he says పీపుల్స్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ది క్రైటీరియన్ ఎందుకంటే పీపుల్ ఫాలో అవడానికే ఉంది ఏదో జాతర అయితే బోడంతో మంది వెళ్తారు అందేం కాదు కానీ ఆయన చెప్పి పాయింట్స్ చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తారు చాలా మంచి విషయాలు చెప్తారు వాట్ ఎవర్ సో ఈ యోగులు ఏం చేశారంటే ఈ సాంఖ్యుల్ని బాగా స్టడీ చేసుకున్నారు వాళ్ళని ఫుల్గా అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ చేసుకోవడంలో వాళ్ళలో ఉన్న చిన్న మిస్సింగ్ పాయింట్ ఏమిటా అని వెతికారు మీరు వెతికితే ఏదో ఒకటి దొరుకుతుంది మీరు పాఠం చదువుకునే సందర్భం అయితే చదువుకోవచ్చు మిస్సింగ్ పాయింట్ ఏముందని వెతికారు అనుకోండి అది ఏదో ఒకటి కనపడుతుంది మీరు దొరికితే వెతికితే కనపడుతుంది రంధ్రన్వేషణ చేస్తే రంధ్రం దొరికేస్తుంది ఏమీ సమస్య ఏంటో మిస్సింగ్ పాయింట్ ఏమిటంటే సాంఖ్యులు ఏమన్నారు ఈశ్వరుడు లేడు వాళ్ళు ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు లేడు అనలేదు వాళ్ళు అలా అనలేదు ఈశ్వరుడు అనగానే ఉన్నవాడినే అంటారు కదా మరి ఈశ్వరుడు అని మళ్ళీ లేడనే మాట ఏమిటి కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు అపేక్షితుడు కాడు అన్నారు మా స్కీమ్లో ఈశ్వరుడు అక్కర్లేదు అన్నాడు అన్నారు ఇదో నీట్ స్కీమ్ అలా ఉంది పూర్వానికి ఒక ఆఫీస్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆ నెల రోజులు సెలవు పెట్టి వెళ్ళాడు రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సెలవు చాలా ప్రధానమైన పోస్టులో ఉన్నవాడు సెలవులో వెళ్ళాడు నెల రోజులు వెళ్ళి ఇంకో నెల రోజులు సెలవు ఎక్స్టెండ్ చేశాడు రెండు నెలల తర్వాత వచ్చాడు ఆయన రేపు వస్తున్నాడనగా ఈ బాస్ ఏమన్నా అంటే ఈ రెండు నెలలు మన రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలా నడిచింది రెండు నెలల క్రితం ఎలా నడిచింది ఈ రెండు నెలలో నడిచింది తర్వాత లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో రీసెర్చ్ ఎలా నడిచింది ఇప్పుడు ఎలా నడిచింది అనేవో కొన్ని క్యాలకులేషన్స్ వేసుకుని ఈయన ఉన్నా లేకున్నా తేడా ఏం కనపడలేదు కనుక మీరు ఇంకా రాలక్కర్లేదు డ్యూటీలో జాయిర్ అవ్వక్కర్లేదు మీకు వన్ మంత్ సివియరెన్స్ పే ఇల్లు కూర్చుకోండి అని ఇంటికి పంపించేశారు ఆయన రానివ్వలేదు ఇప్పుడు ఎకనామిక్ డౌన్ టర్న్ ఉన్నప్పుడు లాంగ్ లీవ్లు ఎవరు పెట్టడం విద్యార్థులు లీవ్ పెట్టడం అంచేతనే క్లాస్కి వచ్చి వాళ్ళ సంఖ్య కూడా ఎందుకంటే వాళ్ళు లీవ్ పెట్టరు ఈ టైంలో లీవ్ పెట్టారనుకోండి ఎస్పెషల్లీ ఐటీ దాంట్లో ఎవడన్నా లీవ్ పెట్టాడు అనుకోండి ఓవర్ ఎనీవే సో సో యూ యూ యాడ్ అన్ ఎక్స్ట్రా పాయింట్ వాళ్ళు ఏమన్నారంటే మా స్కీముకి ఈశ్వరుడు అక్కర్లేదన్నారు ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా అయితే మాకు ఈ డిప్యూటీ సూపరింటెంట్ అక్కర్లేదని కంక్లూడ్ చేశారో అలాగే వాళ్ళ స్కీములో ఈశ్వరుడు ఏం చేయాలి ఈశ్వరుడు అక్కర్లేదు ఎందుకంటే ప్రధానము పరిణామాన్ని చెంది మహత్తత్వాన్ని ఇస్తుంది పరిణామాన్ని చెంది అహంకారాన్ని వాటి వల్ల మీ చేసేస్తున్నాయి అని దానికి వాళ్ళు దృష్టాంతరం ఏం చెప్పారంటే ఆవు గడ్డి తిని ఆ గిడ్డిని పాలుగా మార్చి పాలు మనకిస్తుంది దీంట్లో ఈశ్వరుడు ఎందుకు పాలు పాలు రావడానికి ఆవు గెడ్డి సరి వాళ్ళ లాజిక్ అలా ఉంది ఆవు గిడ్డి సరిపడుతుంది ఈశ్వరుడు ఈశ్వరుడు అనుగ్రహం ఉండి మర్ ఇట్ వీ డోంట్ సి ది నీడ్ కానీ సూత్రం ఉంది అలాగే ఈశ్వరా సిద్ధే హే ఆవు గడ్డి ఉంటే పాలు వచ్చేస్తున్నాయి ఈశ్వరుడు ఉన్నా పాలు వస్తున్నాయి ఈశ్వరుడు లేకున్నా పాలు వస్తున్నాయి ఉండి పాలు కావటంలో ఏమీ ఒక కన్ను కాబట్టి బాగా ఈశ్వరుడు అక్కర్లేదో త్రోసిపుచ్చారు అప్పుడు యోగులు ఏమన్నారంటే అదిగో ఇది మిస్సింగ్ పాయింట్ అంతా బాగుంది ఈశ్వరుడు ఉండాలి కాబట్టి ఇరవై ఆరు అయింది ఇప్పటికే షడ్వింశక ఇది చాపరేడు విడి యోగులు స్వ పాతంజలా పునరీశ్వరం అధికం పశ్యంత షడ్విధి పదార్థ ఇది కల్పయంతి వాడు ఇరవై ఐదుని కల్పిస్తే ఇరవై ఆరుని కల్పిస్తా అంతా కల్పలే ఉన్నది ఆత్మ తప్ప మరేం లేదు ఈశ్వరుడు అంటే ఆత్మే ఉంటాడు ఈశ్వరుడు ఈశ్వరుడు లేడని మనం అనం ఆమె ఈశ్వరవాదులం కానీ ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు ఈశ్వరుడు లేడుంటే నిరీశ్వరవాదైపోయి శూన్యవాదంలో గడిపోతుంది అది యాక్సెప్టబుల్ కాదు నేను నేను యొక్క యథార్థ స్వరూపమే ఈశ్వరుడు అస్తు సో పాతలు ఏమన్నారంటే ఈశ్వరుడు ఉన్నాడు ఎవడండి ఈశ్వరుడు అంటే ఆ వాళ్ళు పురుష విశేష ఈశ్వర ఈ జీవులు పురుష పురుష పురుషని అన్నారు కదా సమ్ స్పెషల్ పురుష ఈజ్ ఈశ్వర అని చెప్పారు స్పెషల్ పురుష స్పెషల్ పురుష అంటే ఎలా ఉంటాడు కాయము ఉండదు దేహం ఉండదు ఈ జీవులందరికీ దేహం ఉంది కదా అడిగింది వాళ్ళ పాపం బాగా జాగ్రత్తగా చెప్పారు దేహం దేవుడికి దేహం ఉందంటే సమస్యలు వస్తాయని వాళ్ళు గ్రహించి దేహము ఉండదు తర్వాత ఈ జీవులకి కర్మ కర్మఫలాలు ఇవన్నీ ఉన్నాయి కర్మ విపాకము అంటే కర్మఫలము అది ఉండదు ఈశ్వరుడికి కర్మఫలం ఉంటే అస్వతంత్రుడైపోతాడు అప్పుడు ఇంక ఈశ్వరుడు ఏమల్లా అంటారు జీవుల్లో కలిసిపోతాడు కాబట్టి ఆయనకి కర్మఫలం ఉండదు తర్వాత వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈశ్వరుడికి మనస్సు ఉండదు ఈశ్వరుడికి మనస్సు ఉండదు ఓకే చెప్తారు పురాణాల్లోనూ వాటిల్లోనూ ఈశ్వరుడికి మనస్సు ఉంటుందని ఆ మనస్సులో ఆయన ఎవో సంకల్పాలు చేస్తారని వినేవనీ చెప్తారు అలా ఈశ్వరుడికి ఉండదు సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడికి మనస్సు ఉంటుందా ఉండదు ఎందుకంటే సూర్యుడికి మనస్సు ఉందనుకోండి సపోజ్ మనస్సు ఉంటే ఏటో ఇండియా మీద ఎంత ప్రకాశం ఇచ్చినా వీళ్ళు ఇలాగే ఏడిసారు ఇంక రేపటి నుంచి వీళ్ళకి ప్రకాశం ఇవ్వని అనుకుంటాడు అలాంటివి ఇవో అనుకుంటాడు అలా అనుకోవడం అగ్నికి మనస్సు ఉండదు అగ్నికి మనస్సు ఉందనుకోండి ఆ వీళ్ళ ఇంట్లో ఈ వేళ తక్కువ వెలుగుదాంలే అనుకుంటుంది ఇంకోహాల్ ఇంట్లో వీళ్ళు ఇల్లు బాగుంది ఇక్కడ బాగా వెలుదాం అనుకుంటుంది అలాగంటే తేడాలు వచ్చేస్తాయి ఎందుకంటే మనస్సు అంటే సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఇలాంటివి తయారవుతాయి అప్పుడు జీవుడు అయిపోతాడు కాబట్టి ఆశయ అంటే మనస్సు ఉండదు మన చాలా పాపం ఆయన ఇలాంటి కిటకులు అన్ని మరి ఈశ్వరుడికి మనస్సు లేకపోతే సంకల్ప సంకల్పం చేశాడన్నది అర్థవాదయాదే మరి మనస్సు లేకుండా ఎలాగంటే సృష్టి చేయడానికి మనస్సుకు మాయాశక్తి అంతఃకరణ స్థానియ మాయాశక్తి జీవుడికి ఇప్పుడు కొమ్మరివాడు కొండ చేయాలంటే మనస్సు సంకల్పం ఉండాలి మనస్సును సంకల్పించి కొండలే చేస్తాడు మరి ఈశ్వరుడు ఎలా మరి జగత్తును ఎలా చేసాడంటే అంతఃకరణ ఒక్కల్లా అంతఃకరణ యొక్క స్థానంలో అంటే కొమ్మరివాడికి మనస్సు ఎలాగంటే రోల్ ప్లే చేస్తుందో ఆ రోలు మాయాశక్తి ప్లే చేస్తుంది అంటే ఇంక వేరే అంతఃకరణ ఒక్కర్లా ఎందుకంటే అంతఃకరణ ఉంటే సృష్టించేసేపుడు ఇది బాగుంది ఇది బాగోలేదు ఇది అండంగా ఉంది ఇది అన్నం కాలేదు ఉంది నేనే ఏడ్చిపెట్టుకుంటాను ఇలా మొదలవుతున్నా కాబట్టి దో అంతఃకరణం ఈశ్వరుడికి అంతఃకరణ ఉండదు మరి ఏమంటే మరి ఆయనకి దయగలిగింది ఇవన్నీ అలా ఉంచండి ఆ విషయాలు అలా ఉంచండి భక్తిని ప్రమోట్ చేయడం కోసం అలా చెప్తాను మీ పని మీరు జాగ్రత్తగా చేయడం కోసం మీరు చెప్తాను కదా అలా ప్రమోట్ చేస్తారంటే దేవతావాదంలో వస్తుంది దేవతావాదాన్ని పక్కన పెట్టాం కదా ఇంకా ఇంత ఉందో దేవతావాదం ఎప్పుడో వెళ్ళిపోయినట్టుంది ఇంకా వచ్చిందా కాబట్టి ఈ ఈశ్వరుడికి అంతఃకరణ ఉండదు కాబట్టి అంతఃకరణ రహితమైన ఒక చైతన్యతత్వము అంతఃకరణం బంధమే కదండి మనకి నువ్వే అంతఃకరణం కాదంటుంటే మళ్ళీ దేవుడికి కూడా అంతఃకరణ ఏంటి ఎనివే సో ఆయన పురుష విశేష అది ఆయన విశేషం అంతఃకరణ రహితంగా ఉండటం ఆయన విశేషం ఇది ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు ఎందుకండి మీకు ఇప్పుడు సాంఖ్యులు అంతటి ఎపిస్టిమాలజీ అంతాలజీ వాళ్ళు ఒక పెద్ద స్కీముని అంత పర్ఫెక్ట్గా వాళ్ళు డెవలప్ చేసుకొచ్చారు కదా మీకు ఎందుకు ఈశ్వరుడు ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టేసిన అక్కర్లేదని వాళ్ళు పరిశీలించి పరీక్ష చేసి అక్కర్లేదు నువ్వు వదిలిపెట్టేసిన ఈశ్వరుడు నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు ఈ కేనోపనిషత్తు వాక్య భాషల్లో ఈ చర్చ ఉంది ఎంత చర్చో తెవాలేనోపనిషత్తు అంటుంది ఎంతండి పేసర్ అంత ఊపనిషత్తు కానీ ఈ చర్చి పేజీలు పేజీలు పుస్తకంలో వస్తుంది నీకు ఎప్పుడైనా ఓపిక ఉంటే నాకు నెల రోజులు ఇదే చర్చ ఈ చర్చే నెల ఓపికగా కూర్చుని వర్కౌట్ చేసి పెట్టారు వీళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు ఎందుకు వాళ్ళు ఈశ్వరుని కన్సిడర్ చేసి అక్కర్లేదని పక్కన పెట్టిన ఈశ్వరుని నూనెత్తికెత్తుకుని మాది ఏదో కొత్త సిద్ధాంతం అని అంటావు నీకు ఈశ్వరుడు ఎందుకు అని అడిగితే పతంజల యోగులు పతంజలి మహర్షి ఆయన అనుయాయులు వాళ్ళు ఏమన్నారంటే చూడు ఈ సృష్టి జడ నుంచి రాలేదు ఎందుకంటే ఈ సృష్టిలో ఒక అచింత్య రచనా కౌశలం ఉన్నది అంటే మనస్సుకి ఊహకి అందని ఆ రచనలో నేర్పు ఆ శోభ ఆ అందం అది సృష్టిలో ఉన్నది అది జడమైన ప్రధాన ధనంత తానుగా సృష్టి అయిపోతే ఇంత అందంగా రాదు ఇది ఏదో మాల కడితే పువ్వులన్నీ ఉద్యానవనంలో ఉన్న పువ్వులన్నీ ఓ చోటకు వచ్చేసి వాటంతగా మేము మాల కింద అనుకోండి ఇంత అందంగా ఉండదు అప్పుడు రేపు ఉద్యానవనంలో ఉన్న పువ్వులన్నీ చెట్టు కింద ఇన్ని అనుకోండి ఆ పువ్వులు ఇంత పెర్ఫెక్ట్ ఆర్దతగా ఉంటాయా ఉండవు హ్యాఫ్ హ్యాడ్గా ఉంటాయి చల్ల చెలరగా పండు ఉంటాయి కానీ ఒక మాలాకారంగా ఉన్నాయను కొన్ని ఓహో ఎవడో పెట్టేడుండో ఈ పువ్వులు ఇక్కడ అని మనకు అనిపిస్తుంది కాబట్టి అచింత్య రచనా కౌశలం ఉన్నది తర్వాత ఈ సృష్టి అద్భుతమైన సృష్టి ఆశ్చర్యాన్ని కలిగించే సృష్టి ఎలాగా దానికి దృష్టాంతం ఏమి ఇచ్చారంటే నెమలి రామచిలక వాటిని చూస్తే ఆ ఆశ్చర్యము అద్భుతము మనకు కనబడతాయి కాబట్టి వా వాటి వెనకాల ఒక చేతన పురుషుడు ఉండాలి ఆయన ఈశ్వరుడు తర్వాత మనకి కర్మఫలాలు వస్తున్నాయి కదా ఆ కర్మఫలాలని కర్మ ఇచ్చేస్తున్నంత కర్మేది కర్మ అప్పుడే పోయింది అగ్ని స్వాహారగానే పోయింది కర్మ ఇంకేం మిగలేదు నెయ్యి మిగలేదు కర్మ మిగలేదు అన్నీ పోయాయి కర్మ అంటే మూమెంట్ కదండి మూమెంట్ పోయిందిగా మరి కర్మఫలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పుణ్యానికి ఫలం ఆ పాపానికి దుఃఖం అని అంటే కర్మఫలం దాత ఒకటి ఉండాలి అది ఈశ్వరుడు తర్వాత సృష్టి స్థితి లయములని మూడు ఉన్నాయి ఈ మూడింటికి ఒక అధీనుడే మూడు అధీనుల్లో ఉండే ఈశ్వరుడు ఒకటి ఉండాలి కానీ ఈశ్వరుడు లేకుండానే సృష్టి అయిపోతుంది స్థితి అయిపోతుంది లయమైపోతుంది మళ్ళీ సృష్టి వచ్చేస్తుంది ఈశ్వరుడు అక్కర్లేదు అనే ఆర్గ్యుమెంటు అది బాగులేదు పైగా శృతి కూడా వీళ్ళందరూ కూడా వైదికులు కదా వేదంలో చెప్పిందంటే దానికి ఒక ప్రమాణంగా తీసుకుంటారు సాంఖ్యులు పాతంజలు వీళ్ళందరూ కూడా శృతి కూడా ఈశ్వరుణ్ణి చెప్తోంది భీషాస్మాద్ పర్వతే ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉండి ఈ వాయువు వీచుతోంది అక్కడ భీష అంటే భయపడిపోతున్నాడు అని కాదు అధీనంలో ఉంది అని భీషోదే త్రిసూర్య భీషాస్మాద్ అగ్నిశ్చయ్చర్ధావతి పంచమ ఇతి అనే మంత్రాన్ని కోర్చేసి దీన్ని బట్టి కూడా ఈశ్వరుడు మనకి సిద్ధిస్తాడు ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఈశ్వరుడు ఇప్పుడు ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఈశ్వరుని చూసి లక్షణాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు విద్యాలయానికి వెళ్ళి దేవుడు ఎలా ఉంటాడంటే వాళ్ళు ఏమంటారు సరస్వతి నమస్త భంవరదయ కాపరూపిణి అంటారు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు అలా అంటారు అదే ఆ వ్యాయామశాలకు వెళ్ళి దేవుడు ఎలా ఉంటాడంటే హనుమాన్ వాళ్ళు అంటారు తర్వాత ఈయన సేట్జీ ఉంటాడు బిజినెస్ మ్యాన్ ఆయన దేవుడు ఎలా ఉంటాడు ఆయనకి కుబేరుడు దేవుడు లక్ష్మీదేవి దేవుడు రూపాయి కాసులతో టచ్ఛం చేస్తాడు కాబట్టి లక్ష్మీదేవి ఆయన దేవుడు లక్ష్మీ రూపంగా ఉంటాడు బంగారం వ్యాపారం చేసేవాడికి దేవుడు ఎలా ఉంటాడండి దక్షిణామూర్తిని పెట్టుకుంటాడా లక్ష్మీదేవాళ్ళు పెట్టుకుంటాడు దక్షిణామూర్తిని పెట్టుకుంటే దేవుడి బూడిదే అదేమీ వర్క్ అవుతుంటారు కాబట్టి ఆ దేవుళ్ళు అలా ఉంటారు నేను శరీరం గలవాడిని కాబట్టి నా దేవుడికి ఇంకో శరీరం ఉంటుంది అలాగే వీళ్ళు పతంజులు వీళ్ళకి జ్ఞానమునందు ప్రతిష్ట ఎక్కువ అంచేది వీళ్ళు ఏమన్నారంటే స పూర్వేషామపి గురు అన్నారు ఆ దేవుడు గురువు అన్నారు గురుస్థానాన్ని ఇచ్చారు దేవుడికి దేవుడు గురువు అని దాంట్లో పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఏమిటి అంటే వాడికి జ్ఞానమునుందా శ్రద్ధ ఎక్కువ అంచేతనే ఈశ్వరుణ్ణి ఒక జ్ఞానము యొక్క సోర్సుగా చూస్తున్నాడు గురువు ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు అంటే ఎలా ఉంటారని సేట్జీ అడిగారు అనుకోండి ఈ సృష్టిలో డబ్బంతా ఐనిచ్చింది అని అని అంటాడు డబ్బు యొక్క సోర్సుగా చూస్తాడు సేట్జీ కానీ వీళ్ళు జ్ఞాన నిధిగా జ్ఞానదక్షిణామూర్తి మేధాదక్షిణామూర్తి అన్నట్టుగా ఆ జ్ఞాననిధిగా ఈశ్వరుణ్ణి చూసాడంటే వాడి వాల్యూ సిస్టమ్ ఎక్కడుందో మనకు అర్థం కాబట్టి ఆ విధంగా చాలా గొప్ప విషయం తర్వాత ఈశ్వరుడు గురువు ప్రథమ గురువు అన్నాడు అనుకోండి అంటే అలా అంటున్నవాడు అభిప్రాయం ఏమిట ఉంటుందంటారు ఈశ్వరుడు ప్రథమ గురువు అని వాడు అంటున్నాను అంటే వాడు అభిప్రాయం ఏంటంటే నేను కూడా గురువునే గుర్తుపట్టుకోండి అని అభిప్రాయం ఉంటుంది కాబట్టి గురువు గురువు గారి మాట వినాలి గురువు గారికి సేవ చేయాలి ఇదేది అదే ఒక సంస్కారం వస్తుంది మంచిదే దాంట్లో మంచిగా ఉంటుంది ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది మీరు ప్లస్ తీసుకోవాలి మైనస్ గురించి పెట్టాల్సి ఉంటుంది పరాధీనత మానసిక పరాధీనత పెట్టుకుంటే మైనస్ అయిపోతుంది తర్వాత ఈశ్వరుడి గురించి తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సో సర్వజ్ఞత్వము గురుస్థానము ఈశ్వరుడికిచ్చి ఆ విధంగా వాళ్ళు ఇరవై తత్వాలు అని పెట్టారు దీని మీద ఖండన ఏమిటంటే ఇంకా ఖండనే ఉంది సాంఖ్యుల ఖండనే దీనికి వర్తిస్తుంది ఈశ్వరుణ్ణి పెట్టినంత మాత్రాన ఆ ఇరవై తత్వాలను అంగీకరించాడు కదా ఆ బట్టి అక్కడ చేసిన ఖండనంతా వీళ్లకు వర్తిస్తుంది కాబట్టి వీళ్ళ సిద్ధాంతం కూడా ద్వైత సిద్ధాంతం దాన్ని కూడా కొట్టిపారేస్తారు కూడా కల్పనవే ఇక్కడ టీకాకారుడు రాశాడు ఇది కల్పయంతి తదు అయుక్తం అదేమీ యుక్తియుక్తంగా లేదు ఈశ్వరస్ పురుషాంతర్భావా అధికత్వానుపత్తే తర్వాత ఈశ్వరుడు పురుషుడు అన్నాడా లేదా పురుష విశేష అని పురుషుడు అన్నాడు కదా ఈశ్వరుడు కూడా పురుషుడంటే మళ్ళీ వేరే లెక్క ఎందుకండి ఈ ఆత్మలన్నీ ఇరవై ఐదో వాడు పురుషుడనే లెక్క ఇరవై ఆరోవాడు కూడా పురుషుడే ఇరవై వాడు పురుషుడే ఇరవై ఆరోవాడు పురుషుడే నీ లెక్క కోల ఇది ఏదైనా కొత్త తత్వం వస్తే ఇరవై ఆరు కానీ అదే పెట్టి ఇంకా ఇరవై ఆరు ఏం లేదని కొట్టేశారు దాన్ని ఆ విధంగా ఇంకా ఏమో రాశాడు అక్కడికి యోగ సిద్ధాంతాన్ని నిరాకరించాడు యోగాసనాలు వేయటం అదే నిరాకరించలేదు ప్రాణాయామాన్ని వాటిని నిరాకరించరు ఇవ్వ ఇలాంటి డాక్టర్ని వాళ్ళు మాట్లాడితే అది నిరాకరిస్తారు ఇప్పుడు యోగాసనాలు వేసి ఆయన యోగాసనాలు నేర్పే ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన వచ్చి నేనేమో ఒక ఏ నోపృష్టితో పాఠం చెప్తాను ఒక నోపృష్ణ పాఠం చెప్తానంటే ఎలా దిగుతుందండి ఆయన యోగాసనాలు సంతే బ్రిల్లు బేస్తారు మ్యాథమెటిక్స్ మాత్రం చెప్తారంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆయన ప్లేస్లో ఆయన ఉండాలంతే ఇట్ షుడ్ బి లైక్ దట్ ఇప్పుడు నేను ఎప్పుడైనా యోగాసనాలు నేర్పుతానండి మీకు ఎప్పుడైనా ప్రామిస్ చేశాను ఎవరు ఎందుకంటే నాకేం అడుగు ఉండదు మీకు నేను ఎక్కడ యోగాసనాలు నేర్పుతాను ప్రాణాయామం అయితే నేను ఏదో చేసినా మేరకి నేర్పివ్వండి నేర్పినప్పుడు అక్కడ ఇరవై ఆరు వాళ్ళని పక్కనట్టాం తర్వాత ఏకత్రింశక ఇత్యాహు వీళ్ళు చూడండి ముప్పై ఒకటి వీళ్ళు పాశుపత పాశుపతులు అని ఒక గ్రూపు శివుడిని వంటి శివుడు ప్రధానంగా పెట్టుకునే కల్ప్స్ అనేక ఉన్నాయి వైష్ణవ కల్ప్స్ ఉన్నాయి కదా అలాగే శైవ కల్ప్స్ కూడా వైష్ణవ కొంచెం తక్కువ ఉన్నట్టు ఉన్నాయి వైఖానస రామానుజ ఇవల్లా ఉన్నాయి మధ్వ కూడా వైష్ణవ కల్టండి శైవా కల్స్ చాలా ఉన్నాయి పాశుపత నకులీషుడు నకులీష వాళ్ళ సిద్ధాంతకర్త అయిన పేరు తర్వాత కశ్మీరీ శైవిజమ్మని అదే అదొకటి ప్రత్యభిజ్ఞ అలాంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు తర్వాత అఘోరీలు కొంతమంది ఉన్నారు తర్వాత నాగా సాధువులు వీళ్ళు మోడర్న్ శైవాస్ ఇలాగా అనేక భాగాలు ఉన్నాయి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి అక్కడి నుంచి పట్టుకొచ్చానంటే వీళ్ళు అంటే ఇరవై ఆరుకి ఇంకో ఐదు యాడ్ చేయడం ఇరవై ఆరులో ఈశ్వరుడు అని ఉన్నారు కదా ఆయన శివుడు ఈ శివుడు అని పేరు పెట్టేస్తారు శివుడు నేను ఒకసారి ఒక భక్తుడికి పురుష మంత్రపుష్పాన్ని పంపించాడు ఒక ఆచార్యుడు ఒక ఆయన ఈజే కాదు మ్యా మంత్రపుష్పం భక్తులకి పంచిపెడుతున్నాడు ఈ మంత్రపుష్పాన్ని మీరందరూ కూడా దేవుని ముందు చదవండాను మంత్రపుష్పం అంటే నారాయణ నారాయణ సహస్ర శీరుషందేమం విశ్వ అది దాంట్లో మంత్రపుష్పంలో చిగురిని ఈశాను సర్వ విద్యానా ఉంటుంది మంత్రం ఉంటుంది ఆయన జెరాక్స్ చేయించారు ఈ మంత్రపుష్పం పేజీ జెరాక్స్ చేయించి ఎంతమంది కన్నా రాస్తాడు అయినా జిరాక్స్ చేయించి ఓ పాతి కాపీలు అందరికీ ఇచ్చారు ఆ ప్రతి కాపీ మీద ఈశాను సర్వ విద్యానాన్ని కొట్టేసి మంచి నేను చూశారు ఓ కాపీ నాకు వచ్చింది అప్పుడు నేను అడిగారు స్వామిజీని అడిగాను ఏమిటంటే ఇలా కొట్టేసిందని ఆయన అంతేలండి ఆయన కొట్టేశాడు అని ఆయన అనౌన్స్ చేశారు ఆ కొట్టేసింది కూడా మీరు చదవండి ఆయన వైష్ణవాచార్యులు అలా ఉంటారు సో ఈ పాశుపతులు కూడా ఇలాంటి వాళ్ళే అదే సెక్టర్ ఆ సెక్టేరియన్ యాటిట్యూడ్ అలా ఉంటుంది ఈ పాశుపతులు వీళ్ళు ముప్పై ఒకటి ఉన్నాయి కదా ఆ ఇరవై తీసేసుకుంటారు ఈశ్వరుడు అనే దాన్ని కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకుంటారు శివుడని ఇంకో ఐదు జత చేస్తారు ఈ ఐదు జత చేయకపోతే వాళ్ళ సొంతం అవదం ఐదు జత చేస్తే వాళ్ళది ఇంకో గ్రూప్ కింద తయారవుతుంది అలా ఎంతసేపటికి ఓన్ గ్రూప్ తయారు చేయాలి హిందూ ధర్మానికి తన ముద్రంతో భక్తులు తయారవ్వాలనేటువంటి ఈ వ్యామోహం వల్ల హిందూ ధర్మం మొక్కలు మొక్కలైపోయింది నా అబ్జ నా అబ్జర్వేషన్ నా అబ్జర్వేషన్ తప్పైతే మీరు మనం చేయండి ఇప్పుడు టీవీలో ఉంటుంది టీవీలో క్రిస్టియన్ మిషనరీస్ ప్రీచింగ్ ఉంటుంది హిందూ అచ్యాద్మీల ప్రీచింగ్ ఉంటుంది ఈ అచ్యాద్ ప్రీచింగ్ ఎలా ఉంటుందంటే తన సంప్రదాయం తన కల్టర్ని ప్రమోట్ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది కానీ ఓవరాల్ హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉండదు ఓవరాల్గా విశాలమైన హిందూ సమాజానికి నేను సేవ చేస్తున్నాను అన్నట్టుగా ఉండదు వెరాజ్ ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళ ప్రమోషన్ ఎలా ఉంటుంది తనని వాడు ప్రమోట్ చేసుకోరు క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తారు తన పర్సనాలిటీని ప్రమోట్ చేయడు ఎవడో కేఏ పాల్లాంటి వాడిని మినహాయిస్తే మిగతా వాళ్ళు జనరల్గా తన పర్సనాలిటీని ప్రమోట్ చేయడు క్రిస్టియానిటీ క్రైస్త క్రైస్తుని ప్రమోట్ చేస్తూ ఉంటాడు మన ప్రమోట్ చేయడు రాముడు రాముడు అంటాడు తనని ప్రమోట్ చేసుకుంటాడు నేను నన్ను ఫాలో అవ్వండి అన్నట్టుగా ప్రమోట్ చేస్తాను జనరల్గా అంటే ఈ ఇస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ సో మెనీ వర్డ్స్ అని నేను అంటలేదు జనరల్ యాచిట్యూడ్ అని చెప్పనే మీకు మేమందరం హిందువులము అనే భావనలో మీకు కనపడరు మేము ఫలానా వారికి ఫాలో చేస్తాం ఫలానా దేవుడికి ఫాలో చేస్తాం ఫలానా ఫాలో చేస్తాం అలా కనపడతారు తప్ప వేఆర్ ఆల్ వన్ హిందూ అనే కలెక్టివ్గా మీకు కనపడతాం ఈ సెప్స్ ఇంకో ఇరవై ఆరున్నవాడికి ఇంకో హడు తోడు ఆ ఇరవై ఆరు అడాప్ట్ చేసేసి ఇంకో ఐదు పెడతాడు ఈ ఐదు తీసుకొస్తాడు వాడు ఒకటో రెండో చేసి ఐదో ఉత్సాహంతో ఇంకో రెండో మూడో వేసి మొత్తానికి ఆ ఒకటి దగ్గర ఫిక్స్ చేసే విడతాను ఎవడో ఒక ఆయన నకులీష ఏమిటంటే రాగ అవిద్య నియతి కాలకళ మాయా అని దీంట్లో కొన్ని పదాలు మనకి అనుభవంలో ఉన్న పదాలు కొన్ని పదాలు మీరు విన్నారంటే అదేదో శక్తి అని తెలిసిపోతుంది ఆ పదాలు ఎటు తెలుసిన కళ కాలకళ బిందు ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి ఆ పదాలు వచ్చాయంటే బిందు అనే పదం ఇవి వచ్చాయంటే అబో ఇదంతా కూడా ఏదో ఉపాసనా శాస్త్రంలో పడింది అని మనం తెలిసిపోతుంది కళ కళ అంటే అంశము అర్థం కానీ అలా చెప్పరు ఈ ఉపాసనలు అలా చెప్పరు దానికి ఏదో దాని చుట్టూ ఏదో కథలు అదుతారు బిందు అంటారు బిందు అంటే డాక్టర్ అని అర్థం అలా చెప్పరు బిందువు నుంచి సృష్టి అంతా వచ్చిందంటే ఏమర్థం నాకేమర్థం కాదు ఇవి కాదో తెలిస్తే గాడ్ బ్లస్ నాకేమీ తెలియలేదు నేను మా నాన్నగారి వాడిని అడిగాను బిందువు నుంచి సృష్టి వచ్చిందంటే ఏమిటం కానీ బిందువు నుంచి రాలేదు సృష్టి జై నుంచి రాలేదు ఆత్మ నుంచి వచ్చింది పోవతల బిల్ బిందువు నుంచి రావడం ఏమిటండీ పొద్దున్న లేవగానే మీ నుంచి వస్తుంది సృష్టి మీ నుంచి వస్తుందా బిందు నుంచి వస్తుందా బిందువు నుంచి వస్తుందనే మాట మీ నుంచి వస్తుంది కదా ఈ ఈ సిద్ధాంతం మళ్లీ క్లాసులో దీన్ని ఎనలైజ్ చేస్తాం ఓం పూర్ణ బూర్ణ విధం పౌర్ణ పూర్ణ బుతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమయ్యు ఓ శాంతిశాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దక్స్ శ్రీకృష్ణార్పణమస్తు